मन आध्यात्मिक शास्त्र विशेष कुा आध्यात्मिक शास्त्रा मन स्रीचुअल सैन अटा मित्रुरा प्रति विधि तपन सी ముందుగా తెలుసుకోవాల్సిన శాస్త్రము అధ్యయనము చేయవలసిన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము ఆరు సత్యాల మీద ంతాలతో విరాజిల్లుతోంది ఈ ఆరు సత్యాలు ఈ ఆరు సిద్ధాంతాలు ఈ ఆరు ప్రాతిపదికలు మనం క్షుణ్ణంగా విపులంగా విశేషంగా ఈ రోజు మనం తెలుసుకుంటాం సమగ్రంగా ఆరు వెరసి ఆధ్యాత్మిక శాస్త్రంగా दानिन अर्धम अर्धम दानिन ये अर्धम मन दा अर्थम चुस्टा अर्धम चुस्क दा जीविस्त अर्ध मन वन वन चत जीविंपड़ मन की अवगा अर्धम कादो अमन जीवन कदा అర్ధం చేసుకుంటే అవగాహన కలిగి ఉంటే మెదడుకు అది ఎక్కుతే దాన్ని మన జీవితంలో ఆచరణ తనంతటి తాను అది వచ్చేస్తుంది ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అన్న దానిని గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆంధ్రప్రదేశ్ మనిషి ఏమిటి ఎవరు ఈ జీవితం ఏమిటి ఎందుకు ఇలా జీవిస్తున్నాడు ఎందుకు అలా జీవించటం లేదు అసలు ఎలా జీవించాలి అసలు పుట్టుకంటే ఏమిటి అసలు చావు అంటే ఏమిటి పుట్టుకు ముందు చనిపోయిన తర్వాత అసలు సంపూర్ణంగా దీని యొక్క రూపురేఖలు ఏమిటి ఈ యొక్క సృష్టి యొక్క రచనా కార్యక్రమం ఎలా జరుగుతోంది దుఃఖరహితంగా ఎలా ఉండాలి ఆనంద సహితంగా ఎలా ఉండాలి अंदर कल मलसी जीवन इवनि आध्यात्मिक शास्त्र आध्यात्मिक शास्त्र वीटन मन की वाटय मर एंत मुख्यमो चूशार आध्यात्मिक शास्त्र आध्यात्मिक शास्त्र గుడ్డెత్తు చేలో పడినట్టు ఏం చేస్తున్నామో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏం చేయబోతున్నామో తెలియదు ఇంతవరకు ఏం చేసామో తెలియదు ఏం తిన్నామో తెలియదు ఎలా తిన్నాలో తెలియదు ఏది తిన్నాలో తెలియదు ఎంతవరకు తిన్నాలో తెలియదు మై డియర్ ఫ్రెండ్స్ ఏది ఆలోచించాలో తెలియదు ఏది మాట్లాడాలో తెలియదు డబ్బు ఎంత సంపాదించాలో తెలియదు ते संसारा मरणा की तैयार का गुडे पड़ने चंद आध्यात्मिक शास्त्र वारी जीवन गुड जीवित मैं प्रपंचोक चूप कल आध्यात्मिक शास्त्र ఆ గుడ్డి ఎద్దుకి చూపు వచ్చిస్తే చేలో ముళ్లను తప్పించుకుంటుంది గోతులను తప్పించుకుంటుంది చతికిలబడదు చక్కగా తన గమ్యాన్ని కళ్ళు ఉన్నాయి కనుక ఆ చేలో పడి తనను తను బాధించుకోదు చక్కగా చేలు దాటుతుంది ఆ ఎద్దు గుడ్డి ఎద్దు కాదు కనుక మానవాళి అంతా గుడ్డి ఎద్దు చందాన ఉంది ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు వాటిలోని సత్యాలు తెలియదు ఆ సిద్ధాంతాలు తెలియవు పక్కవాడు కారుకుంటే నన్ను కారుకొనాలి పక్కవాడు మంచి బట్టలు వేసుకుంటే ఇంకా రెండు మంచి బట్టలు ఒక పెళ్ళ ఉంటే నాకు రెండు పెళ్ళాలి వాడు ఒక మేడకతే నాకు ఇంకా పెద్ద మేడ అంతేగాని పక్క వాడు వివేకానందుడు నేను కూడా వివేకానులా కావాలని లేదే ఒకనొకా జీసస్ క్రైస్ట్ అయ్యాడే మరి మనం కూడా జీసస్ క్రైస్ట్ కావాలని లేదే మై డియర్ ఫ్రెండ్స్ జీసస్ క్రైస్ట్ గాని వివేకానంద స్వామి గాని గౌతమ బుద్ధుడు కాని వర్ధమాన మహావీరుడు గాని కృష్ణుడు గాని వేదవ్యాసుడు గాని వాల్మీకి గాని సరాత్రష్ట గాని వీర బ్రహ్మేంద్ర స్వామి గాని కబీర్ గాని నానక గాని మహావతార్ బాబాజీ కాని యుక్తేశ్వర్ గిరి గాని యోగానంద పరమహంస గాని మై డియర్ ఫ్రెండ్స్ అందరూ వీరందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఎవరెవరికైతే మనము దేవాలయాలు కట్టి చర్చులు కట్టి మందిరాలు కట్టి పూజిస్తున్నామో వాళ్ళు ఎవరయ్యా అంటే वाधि तम तम जीवन वह आध्यात्मिक शास्त्रापोषण पटने वन वोषण पटते अंत आध्यात्मिक शास्त्र रक रक आध्यात्मिक शास्त्र स्परचुअल सैन आध्यात्मिक शास्त्र ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఉన్న ఒక్కగానొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్పిరిచువల్ సైన్స్ ప్రజలందరికీ మానవాళి ప్రజలందరికీ పరిచయం చేయడం కోసమే సువిధితం చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా స్థాపింపబడడం జరిగింది లక్షలాది మందులు లక్షలాది జనులు మై డియర్ ఫ్రెండ్స్ మిక శాస్త్ర విద్య విశారదులయ్యారు తమ తమ జీవితాల్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకున్నారు చేసుకుంటున్నారు మనము కూడా వివేకానంద స్వామిలా కావాలి గౌతమ బుద్ధుడులా కావాలి వర్ధమాన మహావీరులా కావాలి వెరీ వెరీ సింపుల్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకొనవలే అర్థము చేసుకొనవలే అప్పుడు వాటిని సహజంగానే జీవిస్తాము సహజంగానే మనం ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అయిపోతాం ఏమాత్రము ఆశ్చర్యకరమైన విషయం ఎంత మాత్రము కాదు ఆధ్యాత్మిక శాస్త్ర విశారదలు కావడానికి ఏ హిమాలయాలకు ఒప్పర్లేదు పెళ్లాం బిడ్డలను వదిలిపెట్టేసి సన్యాసం పుచ్చుకొని ఒక్కర్లేదు పుచ్చుకోకూడదు హాయిగా మనం చేస్తున్న వ్యాపారంలో మనం చేస్తున్న సంసారము మనం చేస్తున్న ఉద్యోగము మనం చేస్తున్న వ్యవసాయము ఏది చేస్తుంటే అది వదిలి పెట్టవలసింది వ్యవసాయం కాదు పెళ్ళాం బిడ్డలు కాదు గ్రస్థాశ్రమము కాదు డబ్బు సంపాదన కాదు ఇవన్నీ కాదు వదిలిపెట్టవలసింది వదిలిపెట్టవలసింది మన జీవిత శాస్త్రం పట్ల అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర పరిచయ లేమి ఉంది మనకి ఆ లేమిని వదిలిపెట్టాలి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేసుకోవాలి అంతే అంతకన్నా ఇంకేమీ లేదు మిత్రుల రకానూక ఈరోజు మనము అందరము ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు आरो अलरारी आत्या आदा आतिपाद मैडिये आत्म सिद्धांत रे पुनर्जन्म सिद्धांत मूड कर्म सिद्धांत न पुरोगमन सिद्धाइद सिद्धांत आने सिद्धांत अनेक सत्य आत्मसत्य पुनर्जन्म सत्य कर्म सत्यम पुरागमन सत्यम योग सत्य अनेक सत्य आर सत्य आर सिद्धांत आतिपा ఆరు అవగాహనలు మొట్టమొదటి అవగాహన ఏమిటయ్యా అంటే మనము శరీరం కాదు ఆత్మ పదార్థం ఉన్నదల్లా ఆత్మచైతన్యమే సర్వం కలువిదం బ్రహ్మ ఈ ఉన్నదంతా ఆత్మ పదార్థమే అయం ఆత్మా బ్రహ్మ నేను ఈ ఆత్మ ఇదే సర్వత్రా ఉన్న బ్రహ్మ పదార్థం ఆత్మ పదార్థం తత్వమసి నువ్వు కూడా అదే నాయన నువ్వు ఈ తలకాయ ఈ మోండెము ఈ చేతులు ఈ కాళ్ళు అనుకుంటున్నావేమో కాదు సుమా నువ్వు ఆత్మ పదార్థం సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థమే అక్కడ ఉంది నేను అదే నువ్వు అదే చూశాడు అది ప్రప్రథమ సత్యం అక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం ఎలాగైతే ఒక రాయిలోంచి ఒక శిల్పం మొదలవుతుందో ఆ రాయి చక్కగా చక్కగా చక్కగా చక్కగా చక్కటి శిల్పం అవుతుందో ఆ శిల్పం యొక్క ఆది ఆ రాయిలో ఉంది అలాగే మన జీవితం యొక్క ఆది ఆత్మ పదార్థం మనము ఆత్మ పదార్థం ఆ శిల్పము మొట్టమొదటి రాయే తర్వాత శిల్పంగా వచ్చింది ఒక ముక్కు వచ్చింది రెండు కళ్ళు వచ్చాయి రెండు చేతులు వచ్చాయి మొట్టమొదటిలో అది రాయి కళ్ళు ముక్కు చేతులు కాళ్ళు లేని రాయి తర్వాత రకరకాలు కళ్ళు చేతులు రంగులు రూపులు రేఖలు విస్తారంగా వచ్చాయి మిత్రులారా అదే విధంగా మనము ఈ శరీరము తర్వాత వచ్చింది ఫస్ట్ ఆత్మ పదార్థం ఒక స్క్రీన్ మీద సినిమా వచ్చినట్టు సినిమా వేసినట్టు ఫోకస్ చేసినట్టు అంతకుముందు ఒక స్క్రీన్ ఉండి ఆ సినిమా తీసేసినప్పుడు స్క్రీన్ కనబడుతుంది సినిమా వేసినప్పుడు స్క్రీన్ కనపడదు అక్కడ ఇంటి రామారావు కనబడతాడు అక్కినేని నాగాశ్వరరావు కనబడతాడు మరి చిరంజీవి కనబడతాడు కనుక మైడియర్ ఫ్రెండ్స్ ఉన్నది అక్కడ ఆ యొక్క ఆ స్క్రీన్ పేరే ఆత్మ పదార్థం మనమంతా ఆత్మ పదార్థం చూశారా దీని పేరు ఆత్మ సిద్ధాంతము ఆత్మ సత్యము ఆత్మ ప్రతిపాదన ఆత్మ అనే అవగాహన చెట్టు ఆ చెట్టు అనే తర్వాత వచ్చింది ఆ ఆత్మ మీద అక్కడ ఉంది తర్వాత చెట్టు వచ్చింది స్క్రీన్ మీద చెట్టు వచ్చినట్టు స్క్రీన్ మీద ఎన్టీ రామారావు వచ్చినట్టు మీద చిరంజీవి వచ్చినట్టు స్క్రీన్ మీద చెట్టు వచ్చింది అనమాట స్క్రీన్ మీద ఈ శరీరం వచ్చింది మనం ఆత్మ పదార్థం హరి అవగాహన ఆధ్యాత్మిక శాస్త్రములో అయ్మ అహం బ్రహ్మాస్మి తత్వసి శువత్తకేతో ఆ సూర్యుడు ఆ చంద్రుడు ఆ నక్షత్రాలు ఆ యొక్క భూమి అంతా సర్వం గాలి నీరు చెట్లు చేలు మనుషులు జంతువులు అంతా కూడా ఆత్మ పదార్థం సర్వత్రా వ్యాపించిన ఆత్మ పదార్థము ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు రెండవ సత్యంలోకి ప్రవేశిస్తుంది పునర్జన్మాన్ని ఈ యొక్క చక్రంలో వస్తుంది తన ఆత్మ లోకాలను వీడి ఈ యొక్క భూ భువర్ సువర్ జన మహో తపో సత్య రకరకాల లోకాలు సృష్టి యొక్క రచన బ్రహ్మాండం నుంచి ఈ బ్రహ్మాండము బ్రహ్మాత్మ నుంచి ఎన్నో లోకాలు వచ్చాయి బ్రహ్మాత్మ నుంచి ఎన్నో ఆత్మలు వచ్చాయి బ్రహ్మాత్మ నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వచ్చాయి ప్రతి ఆత్మ పదార్థం కూడాను ఆత్మ బిందువు కూడాను ఆత్మ కూడా యొక్క సకల లోకాలలో తను తెలుసుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి లోకంలోనూ జన్మ తీసుకుంటూ ఈ యొక్క జన్మ క్రమాన్నే పునర్జన్మ సిద్ధాంతం అంట ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను రేపు మద్రాసు వెళ్తాను ఆ తర్వాత ముంబై వెళ్తాను ఆ తర్వాత భోపాల్ వెళ్తాను ఢిల్లీ వెళ్తాను అంటేంటి ఈ హైదరాబాద్ అనేది ఒక లోకము చెన్నై అనేది ఇంకొక లోకము ముంబై అనేది ఇంకొక లోకము ఆత్మ అనేక లోకాలు తిరుగుతూ ఉంటుంది భూలోకము భూవద్ లోకము సువద్ లోకము ఎన్నో లోకాలు కోటాను కోట్ల లోకాలు మిత్రులారా కనుక ఈ ఆత్మ ఇక్కడ హైదరాబాద్ వదిలిపెడితే గాని నేను చెన్నై పోలేను ఇక్కడ చర్చి చెన్నైలో పుడతానమాట అంటే చెన్నైలో పుట్టి ముంబైలో వెళ్తాను అనమాట చర్చి కనుక ఈ శరీరంలో ఈ పదార్థం వచ్చింది ఇప్పుడు ఈ శరీరం ఉంది ఇక్కడ కొన్ని రోజులకి శరీరం పోతుంది అప్పుడు ఆత్మ బయటకు వచ్చేసి వేరే శరీరంతో వేరే లోకంలో విరాజుల్లుతుంది మళ్ళీ ఇంకో శరీరంలో పుడుతుంది ఈ యొక్క మానవ శరీరాల్లో అనేక మానవ శరీరాల్లో పుడుతుంది ఆత్మ తన విలాసము కోసము తన ఉల్లాసము కోసము ఆటలు ఆడడానికి ఒక జన్మలో క్రికెట్ ఆడడానికి ఒక జన్మలో హాకీ ఆడడానికి ఒక జన్మలో ఫుట్బాల్ ఆడడానికి ఒక జమలో బాస్కెట్బాల్ ఆడడానికి ఒక జమలో ప్యాక్ ఆడడానికి ఇంకో జమలో పెళ్లి చేసుకుని గంపడే పిల్లలు కనడానికి ఇంకో జములో పెళ్లి లేకుండా తిరగడానికి సన్యాసి ఒక జన్మలో బీదవాడుగా పోటీ ఇంకో జన్మలో జమీందారుగా పోటీ రకరకాల పరిస్థితులు అంటే ఒక జన్మలో చేయడానికి ఇంకో జన్మలో వ్యాపారం చేయడానికి ఇంకో జన్మలో రాజకీయం చేయడానికి నాయకుడిగా ఉండడానికి ఇంకొంచంలో భట్రాజుగా ఉండడానికి రకరకాల పాత్రలు ప్రతి పాత్ర విశిష్టమైనదే రాజు పాత్ర భట్ రాజు పాత్ర కన్నా విశిష్టమైనది కాదు భట్రాజు పాత్ర రాజు పాత్ర కన్నా తన్నీ విశిష్టమైన పాత్ర కనుక ఏ ఆత్మ పదార్థము అనేక జన్మలు తీసుకుంటూ అనేక నాటకాలు వేస్తూ ప్రతి నాటకంలోంచి తన మనోరంజనాన్ని కల్పించుకుంటూ సంగతులు తెలుసుకుంటూ పఠాలు నేర్చుకుంటూ తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాము రెండవ సిద్ధాంతం మిత్రులారా గుర్తుంచుకుందాం ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలు మనం ఈ రోజు తెలుసుకుంటున్నాము ఆరు సిద్ధాంతాలతో ఆరు సత్యాలతో ఆరు అవగాహనలతో ఆరు ప్రతిపాదనలతో విరాజిల్ల ఉంది ఆధ్యాత్మిక శాస్త్రము మొట్టమొదటిది మనమంతా ఆత్మ పదార్థం చైతన్య పదార్థం శుద్ధ చైతన్య పదార్థం ప్యూర్ కాన్షియస్నెస్ చూసారా రెండవది ఈ చైతన్య పదార్థము అనేక అనేక శరీరాలను ధరిస్తుంది ఇప్పుడు ఈ బట్టలు ధరించాను కదా కాసేపిన తర్వాత ఇంకో బట్టలు ధరిస్తాను కదా నల్లది ధరిస్తా ఇంకోటి బ్లూ తర్వాత వైట్ తర్వాత కలర్స్ కలర్స్ వేసుకుంటారు ఇది చొక్కా అలాగే ఈ శరీరం కూడా ఒక చొక్కా చూసారా కనుక ఎన్నో చొక్కాలు వేసుకుంటాం కొన్ని బరువైన కోట్లు వేసుకుంటాం కొన్ని తేలికగా వేసుకుంటాం రంగురంగులు వేసుకుంటాం ఆత్మ పదార్థం రకరకాల జన్మలు తీసుకుంటుంది మానవ జన్మలో వచ్చిన తర్వాత రకరకాల మానవ పరిస్థితులన్నీ ఎందుకుంటుంది ఎందుకంటే శరీరాలన్నీ ఒకటే ఏనుగు శరీరం వేరే కుందేలు శరీరం వేరే అప్పటిదాకా శరీరాలు మారుస్తుంటుంది మానవ శరీరం వచ్చిన పరిస్థితులు మారుస్తుంది అంటే ఒక పేదవాడిగా పుట్టే పరిస్థితి మానవ శరీరం కానీ పరిస్థితులు వేరే వేరే ఒక కుందేలు జీవితంలో ఒక ఏనుగు జీవితంలో పరిస్థితులు వేరువేరుగా ఉండవు చాలా కొద్దిగా ఉంటాయి వేరువేరు పరిస్థితులు వాతావరణాన్ని బట్టి ీవితంలో ఈ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఎన్ని విశేషాలున్నాయో చూశారా మానవ జీవిత పరిస్థితులు ఎన్నో ఎన్నెన్నో సో ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం అందులో ధరించడం కోసం దాన్ని పూర్ణ జ్ఞానం కలిగించుకోవడం కోసం దాని యొక్క పూర్ణ అనుభవం పొందడం కోసం ఇది ఆత్మ యొక్క రంజనం ఒక్కొక్క జన్మ తీసుకుంటుంది ఆత్మ ఎలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాలు వేశారు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్రలే కదా మళ్ళీ ఇంకొక పాత్ర ఏమిటి ఇంకొక సినిమా ఏమిటి అని అక్కినేని నాగేశ్వరరావు గారు బాధపడతారా సంతోషిస్తారా పాత్రలు వేయడానికి సినిమాలు వేయడానికి సంతోషిస్తాడు మళ్ళీ ఇంకా ఎప్పుడా ఇంకా వయసు వచ్చినా ఇంకా పాత్రలు వేస్తూనే ఉన్నాడు అది ఆత్మ పరిస్థితి ఎన్ని జన్మలైనా తీసుకుంటూనే ఉంటుంది ఈ ఆత్మ పదార్థము తన యొక్క రంజనం కోసం ప్రగతి కోసం చూసారా దీన్ని పునర్జన్మ సిద్ధాంతము అంటాం రెండవ సిద్ధాంతము రెండవ సత్యం రెండవ అవగాహన ఈరోజు మనము ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలు తెలుసుకుంటున్నాము ఆరు సత్యాలు ఆరు సిద్ధాంతాలు ఆరు ప్రతిపాదనలు ఆరు అవగాహనలతో ఉంది ఈ సిద్ధాంతమే ఈ సత్యమే ఈ అవగాహనే ఈ ప్రతిపాదనే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆరు భాగములుగా ఉంది ప్రతి మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతము రెండవది పునర్జన్మ సిద్ధాంతము మూడవది కర్మ సిద్ధాంతం ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి ఆడగా ఉంటే ఆడ కర్మలు మగగా ఉంటే మగ కర్మలు రాజుగా ఉంటే ఒక రాజుగారి యొక్క కర్మలు వ్యవసాయం ఉంటే ఒక రైతు యొక్క కర్షకుడు యొక్క కర్మలు ఇలాగా కనుక ఈ యొక్క రకరకాల కర్మలు శరీర పోషణ కోసం శరీరం నిలపడం కోసం జీవితం కోసము పేరు కోసం ప్రతిష్ట కోసం ప్రగతి కోసం విద్య కోసం ఎన్నో పనులు చేస్తాము ఈ ప్రతి పని కూడాను ఒక అనొక కర్మ కనుక ఈ ప్రతి కర్మ యొక్క దాని యొక్క ఫలం ఉంటుంది దాని యొక్క రూపాంతరం ఉంటుంది అంటే నేను బాగా చదివాననుకోండి ాగా పాస్ అవుతాను బాగా పాస్ అవుతే బాగా మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది మంచి డబ్బు వస్తే మంచి పెళ్ళం వస్తుంది బాగా చదవకపోతే పాసు కాను పాసు కాకపోతే ఉద్యోగం రాదు ఉద్యోగం రాతే నాకు అంటే ఒకదాని యొక్క ఫలం మరొకటి బాగా దున్నితే నా విత్తనం బాగా అంకురిస్తుంది కలుపు తీస్తే బాగా విస్తరిస్తుంది కలుపు తీయకపోతే ఆ అంకురం విస్తరించదు చూసారా బాగా నీళ్లు పెడితే బాగా పెట్టింది పూలు నీళ్లు పెట్టకపోతే కలుపు తీయకపోతే దున్నకపోతే ఎలా ఉండాలో అలా ఉంటుంది అంటే ప్రతి కర్మకు దాని యొక్క ఫలము పర్యవసానము కాజ్ అండ్ ఎఫెక్ట్ కారణం కార్య సంబంధం కార్యము ఫలము మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది పాప పనులు చేస్తే చెడు పనులు చేస్తే పాపం వస్తుంది పాపం వల్ల బాధలు అనుభవిస్తాం పుణ్యం వల్ల సుఖాలు అనుభవిస్తాం భోగాలు అనుభవిస్తాం ఒకదంతా అవుతా ఒకటి ఇదంతా కర్మ సిద్ధాంతము కారణ కార్య సత్యము స్కూలు కాలేజీకి వెళ్ళి పాఠాలు బాగా విన్నామనుకోండి శ్రద్దగా విన్నాం అనుకోండి అది బుడకెక్కుతుంది అక్కడ లెక్చరర్ చెప్తున్నప్పుడు మనం ఏదో ఊహాగానాలు చూస్తుంటే సినిమా గురించి చిరంజీవి సినిమా గురించి కాలేజీలో కూర్చొని ఆలోచిస్తుంటే అది వినపడదు లోపలికి పోదు రేపు మళ్ళీ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనకి చిరంజీవే గుర్తుకొస్తాడు కానీ అక్కడ ఏముందో పాఠనీయో జాలజీయో లెక్కలో ఏదే రాదు ఏం చేస్తాడు పాపం ఫెయిల్ అయిపోతాడు గుండె సున్నా చిరంజీవి సినిమా చూసినప్పుడు చిరంజీవి సినిమా బాగా చూడాలి కానీ పాఠాలు చదువుకుంటున్నప్పుడు కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తు రాకూడదు ఇక్కడ ఆ పాఠం గుర్తు ఉండాలి అక్కడే మనం శ్రద్ధగా ఏకా వంట చేస్తున్నాము ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే చేయగలుగుతాం డ్రైవింగ్ చేస్తున్నాము కారు నడుతున్నాము ఏదో ఆలోచిస్తూ చేస్తే యాక్సిడెంట్ చచ్చిపోతుంది శరీరం పోతుంది ఆత్మ చావద్దు శరీరం పోతుంది ఇంకో శరీరం వెతుకు ఒక కాలిపోతే ఏమవుతుంది ఇంకో కొత్త కారు అనుకుంటాం ఈ షర్ట్ చినిగిపోయింది అనుకోండి ఏమవుతుంది కొత్త షర్ట్ వేసుకుంటాం ఈ శరీరం చినిగిపోయింది అనుకోండి కాలిపోయిందనుకోండి చచ్చిపోయిందనుకోండి ఇంకో శరీరం వేసుకుంటాం ఆత్మ సావ్ ఏమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పవక న చైనం నశోషయతి మాత చూశారు శస్త్రాల చేత ఛేదింపబడదు నయనం చిందంతే శస్త్రాన్ని నయనం దహతి పావక అగ్నితో దహింపబడదు కనుక ఆత్మ పదార్థం అది శరీరం దహింపబడుతుంది ఛేదింపబడుతుంది గడుపబడుతుంది ఎండింపబడుతుంది గాలితో రకరకాల పరిస్థితులు ఉంది శరీరము మనము కాదని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందమో చెప్ప కాదు ఆధ్యాత్మిక సత్యం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఎంత ఆనందమో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు జీవితంలో ఓహో నేను ఎన్నో జన్మలెత్తానా అంతకుముందు నేను జమీందారున్నా ఇప్పుడు మటుకు నేను వికారిన అయితే పర్వాలేదు ఆ పక్కన జమీందారు వీడి మీద ప్రభావం చూపించడు గత జన్మను తెలుసుకున్నప్పుడు పూర్వ జన్మల గురించి తెలుసుకున్నప్పుడు పునర్జన్మ సిద్ధాంతం గురించి అవగాహన వచ్చినప్పుడు అన్ని దుఃఖాలన్నీ పోతాయి నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఉండే ఆత్మను పుట్టని చావని ఆత్మను శరీరం పుడుతుంది శరీరం చేస్తుంది ఆత్మ పుట్టదు చావదు పుట్టని చావని ఆత్మ రకరకాల పుట్టుకలు రకరకాల చావులు తెచ్చుకుంటూ సినిమాలో నాటకంలా సినిమాలో పాత్రలాగా ఇది అవగాహన వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది మీరే చెప్పండి వాయ్ బావో చెప్ప నలవి కాదు కనుక కర్మ సిద్ధాంతము అది మన చేతల వల్లే మనకే రోగాలు వస్తున్నాయి నువ్వు చికెన్ తింటావు మటన్ తింటావు నీ కడుపు చెడిపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తావుడు కోడు అడుపుకు హార్ట్ అటాక్ వస్తుంది నీ యొక్క పాప కార్యక్రమం వల్లే నీకు శరీరం చెడిపోతుంది కర్మ సిద్ధాంతం నోరు బాగుంటే ఊరు బాగుంటుంది ా లేకపోతే ఊరు బాగుండదు చంపుతుంది ఊరు నీ నోటితో అందరిని చంపితే ఊరు నిన్ను చంపుతుంది నోరు బాగుంటే ఊరంత బాగుతుంది కర్మ సిద్ధాంతం నువ్వు ఎలా మాటలు విత్తుతావో అలాంటి వాస్తవాన్ని నువ్వు కోసుకుంటావు నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావు నీ యొక్క వాక్కులు నీ యొక్క కర్మలు నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో నీ వాస్తవం అలా ఉంటుంది కర్మ సిద్ధాంతము కనుక ఇది తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాము పిచ్చి పిచ్చిగా అన్నవసరంగా కోడిని మేకను చేపను చంపము చంపితే మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది తెలుసుకుని మై డియర్ ఫ్రెండ్స్ మనం హింస చేయము కర్మసిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళు అహింసలో జీవిస్తారు పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు పరిస్థితులకు ఉంటారు కర్మసిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు హింసకు ఆవలా ఉంటారు ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న దుఃఖానికి కావాలంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అన్న యొక్క అత్యద్భుత శాస్త్రం యొక్క పరిపూర్ణ రూపు రేఖలు రంగులు విశేషాలు తెలుసుకుంటున్నాం ఇంతకన్నా తెలుసుకోవాల్సింది మరొకటి లేదు ఏ మానవుడికైనా ఈ సత్యాలు ఈ ప్రతిపాదనలు ఈ అవగాహనలు ఈ సిద్ధాంతాలు వీటిని ప్రప్రదంగా మానవులు తెలుసుకోవాలి ఆరు సిద్ధాంతాలు ఆరు అవగాహనలు ఆరు ప్రతిపాదనలు ఆరు సత్యాలు ఆత్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతము పురోగమన సిద్ధాంతము యోగ సిద్ధాంతము అనేకానేక సిద్ధాంతం గుర్తుంచుకుందాం మిత్రులారా ఒకనొక ఆత్మ సగటున ఒక మూడు వందల యాభై జన్మలు ఎదు అన్ని పరిస్థితులు అవగాహన చేసుకోవడం కోసం అన్ని కర్మలు చేయడం కోసం అన్ని ఫలాలు పొందడం కోసం ఒక అనొక ఆత్మ ఒక సగటు ఆత్మ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మూడు వందల యాభై జన్మలు అనుకోండి తీసుకుంటా శైశవాత్మగా కొన్ని జన్మలు కొంచెం ఎదిగి బాలాత్మగా కొంచెం ఎదిగి యవ్వనాత్మగా ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా చివరికి వృద్ధాత్మగా ఇలాగైతే మానవ జన్మలో కూడాను శైశవ్ స్థితి బాల్యస్థితి యవ్వన స్థితి ప్రౌఢస్థితి వృద్ధాప్యస్థితి ఉందో ఆత్మ కూడాను కొన్ని జన్మలు ప్రప్రధామంగా శైశవాత్మగా తర్వాత బాలాత్మగా తర్వాత యౌవనాత్మగా ప్రౌఢాత్మగా వృద్ధాత్మగా వచ్చి తన జన్మ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుని వెళ్తా పరిశమాప్తం చేసుకున్న కొన్ని ఆత్మలు వీళ్ళందరికీ ధ్యానబోధ జ్ఞానబోధ ఆత్మబోధ కలిగించడం కోసం కొన్ని విముక్తాత్మలు మళ్లీ వస్తాయి కొన్ని పరిపూర్ణ ఆత్మలు పూర్ణాత్మలు కూడా వస్తాయి అప్పుడప్పుడు ఇది ఆత్మ యొక్క కథ అనేక అనేక జన్మల కథ చూశాడా ఎన్టీ రామారావు ఇంట్లో ఉంటాడు స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు తీస్తాడు నాగేశ్వరరావు ఇంట్లో ఉంటాడు స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు ఈ భూమండలం ఒక స్టూడియో మనం పైలోకాల నుంచి వచ్చిన ఈ స్టూడియోలోకి వచ్చిన విలియం షేక్స్పియర్ ఏమన్నాడు ఆల్ ద వర్ల్డ్ ఇస్ ద స్టేజ్ వే ఆర్ ఆల్ మేయర్ యాక్టర్స్ విత్ స్ట్రక్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ చక్కటి కర్మలు చేద్దాం చక్కటి ఫలాలు పొందుదాం సుకర్మలు సుఫలాలు దుష్కర్మలు దుష్ఫలాలు సో ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం రూపరేఖలు తెలుసుకుంటున్నాము ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆరు సత్యాలు ఆరు సిద్ధాంతాలు ఆరు ప్రతిపాదనలు ఆరు అవగాహనలు ఉన్నాయి ఆత్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం యోగ సిద్ధాంతం అనేకానేక సిద్ధాంతం మనం శరీరం కాదు మనం ఆత్మ సర్వత్రా ఉన్నది ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ ఒకనొక ఆత్మ బిందువు అనేకానేక జన్మలు తీసుకుంటుంటుంది మానవ శరీరంలో వచ్చిన తర్వాత సుమారు మూడు వందల యాభై జన్మలు తీసుకుంటుంది ప్రతి జన్మలోనూ వివిధ రకాలైన కర్మలు చేసి దానికి తగ్గ ఫలాలు పొందుతూ మళ్లీ మళ్లీ ఆ జన్మ పరంపరలో వస్తూ తుదకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి తనంతా తెలుసుకుంటుంది ప్రతి ఆత్మ ప్రాణం సకల వైవిధ్యమైన ఆ యొక్క పాత్రలను ధరిస్తుంది ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క జన్మ కనుక ఆ జన్మలో రకరకాల కర్మలు చేస్తుంది ఒక జమీందారుగా పుట్టి చెడు కర్మలు చేయొచ్చు జమీందారుగా పుట్టి మంచి కర్మలు చేయొచ్చు ఒక జమీందారుగా పుట్టి ఒక రాజుగా పుట్టి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి గొప్ప బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు గౌతమ అంటే ఎలాగైనా జీవించవచ్చు డైలాగులు వేసినప్పుడు ఎలాగైనా వేయవచ్చు సీరియస్గా వేయవచ్చు హాస్యంగా వేయవచ్చు మంచి రకంగా వేయవచ్చు రకరకాలుగా ఉంటాయి డైలాగ్స్ అలాగే ప్రతి మనిషి ప్రతి ఆత్మ ప్రాంతాల కర్మలు రకరకాలుగా చేస్తుంటుంది ఇలా కర్మలు చేస్తే ఎలా ఉంటుందో ఫలం ఇలా డైలాగులు వేస్తే ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఆనందిస్తారు ఈ విధంగా రకరకాల ఆత్మ తన తన పరీక్షించుకుంటూ ఉంటుంది ప్రతి జన్మలోనూ చూశారా కనుక ప్రతి జన్మ కూడాను పురోగమనమే ఏ జన్మ కూడాను తిరోగమనం కాదు ఏ కర్మ కూడాను తిరోగమనం కాదు అని తెలుసుకోవడమే నాల్గవ సిద్ధాంతము నాలుగవ సత్యము పురోగమన సిద్ధాంతము పురోగమన సత్యం నేను ఎగ్జామినేషన్ రాశాను నాకు పది మార్కులు వచ్చాయి అంటే నేను తెలుసుకున్నాను నాకు నా జ్ఞానం పది మార్కులంతా ఉంది ఇంకా తొంభై మార్కులు నేర్చుకోవాలి అన్న జ్ఞానం వచ్చింది కదా ముప్పై మార్కులు వస్తే పాస్ అవుతాము పది మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాను నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయా పాస్ అయిపోయినట్ట నేను అంతకుముందు నాకు ఏమీ తెలీదు ఇప్పుడు పది మార్కులు తెచ్చుకున్నాను అది పురోగమనమే కదా మనం ఫెయిల్ అయ్యామనుకుంటాము ఫెయిల్ కాదు ఆత్మ ప్రతి జన్మలోనూ పురోగమనం చెందుతూనే ఉంది ప్రతి ఎగ్జామినేషన్లోనూ మనం కొంత నేర్చుకుంటాము నేర్చుకోకుండా ఉన్నాము కదా ఏదో ఒకటి చెవులో కదా కనుక మిత్రులారా ఎక్కడా కూడాను తిరోగమనం లేదు అంతా పురోగమనమే ప్రతి అనుభవం కూడాను ఆత్మకి ఒక కొత్త పుట విలన్ యొక్క అనుభవము హీరో యొక్క అనుభవము విలన్ యొక్క సహకారం యొక్క అనుభవము ప్రతి అనుభవము ఆత్మ యొక్క పురోగతిలో ఒక అదొక పుట కనుక ఆత్మ ఎప్పుడు పురోగమనంలోనే ఉంది అని తెలుసుకోవడమే తిరోగమనంలో లేదు పురోగమనంలోనే ఉంది ఎప్పుడు ఏ ఆత్మ అయినా కానీ ఎక్కడైనా గాని ఏ లోకంలో అయినా కాని ఏ సృష్టిలో అయినా కాని దీనిని పురోగమన సిద్ధాంతం అంటాం ఇది తెలుసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది అంటే అరే అంతకుముందు నేను ఏదో నరకంలో పడిపోతానేమో వెనక్కి వెళ్ళిపోతానేమో ఇది అసంభవం వెనక్కి వెళ్ళిపోవడం అనేది అసంభవము సంభవము కానిది అని తెలుసుకున్నప్పుడు చింతలు పోతాయి గిల్టీ కాన్షియస్నెస్ పోతుంది అపరాధ భావన పోతుంది నేర భావన పోతుంది కనుక ఆహా అవును వాడు ముందు వెళ్తున్నాడు నేను కొంచెం రెండు అడుగులు వెనకేస్తున్నాడు అంతేగాని పెద్ద ఏమి పోలేదు చూసారా ఓడిపోలేదు ఆత్మ ఆత్మ ఎప్పుడు ఓడిపోదు ఆత్మ ఎప్పుడు విజయమే పురోగామే ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాము ట్రాఫిక్ గా బాగా ఉంది ఒకచోట ఆగిపోయాము అయ్యో ఆగిపోయామని బాధం కాదు ఆగిపోయినప్పుడు అక్కడ ఇంకేదో చూస్తాం రేపటికి కావాల్సింది ఇక్కడ ఏదో కనబడుతుంది మనకి దాన్ని ఉపయోగించుకుని రేపు ఇంకో దాన్ని ఉపయోగించుకుంటాం అది మనకి తెలియదు అక్కడ మనం వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయిందో నేను ట్రాఫిక్ నుంచి చెక్కుపోయానే నా జీవితం వ్యర్థం అయిపోయింది కాదు ప్రతిదీ మనకి ఉపయోగపడేది ప్రతి అనుభవం మనకి ముందుకు తీసుకెళ్లేది ప్రతిదీ కొత్త ధనమే కొత్త రుచి కొత్త వాసనే ప్రతి పాత్ర కొత్త పాత్రే ప్రతి నటన అవకాశము కొత్త అవకాశమే ప్రతి జీవిత అవకాశము కొత్త అవకాశమే ఎప్పుడూ పురోగమనమే తీరోగమనం అన్నది లేనే లేదు ఎవరికైనా గాని ఇది పురోగమన సిద్ధాంతము యూ కెన్ నెవర్ గో బ్యాక్వర్డ్స్ యూ కెన్ ఓన్లీ గో ఫార్వర్డ్స్ దట్ ఈస్ ద మీనింగ్ మై డియర్ ఫ్రెండ్స్ పురోగమనం ఎంత హాయిగా ఉంచుసారా సత్యాలు తెలుసుకున్నప్పుడు లేకపోతే చూస్తుంటాం బతుకుతూ ఉంటాం నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు ఒకటే జన్మ ఉందనుకున్నాడు నేను పేదవాడిని వాడు జమప్పుడు ఏడుపు కర్మ సిద్ధాంతం తెలియనప్పుడు ఏడుపు పురోగమనం లేదేమో తిరోగమనంలో ఉన్నానేమో అనుకున్నప్పుడు ఏడుపు ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క సత్యము తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు ఆత్మ యొక్క రెక్కలు మెచ్చుకున్నట్టు అలా అలాగే గుర్తుంది పురోగమన సిద్ధాంతం తర్వాత ఈ పురోగమనాన్ని మనము వేగవంతము చేసుకోవాలి అంటే ఒక రియాక్షన్ ఉంది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డి ఈ ఏ ప్లస్ కావడానికి ఒక మూడు రోజులు పడతాం కెమికల్స్ ఒక కేటలిస్ట్ వేసాం అనుకోండి ఈ మూడు రోజుల్లో జరిగేది మూడు రోజుల్లో జరుగుతుంది అంటే ఏమిటి ఆ మూడు వందలు జరిగేది కేటలిస్ట్ యొక్క ప్రభావం వలన అది వేగవంతమైంది చూశారా మీరు సంగీతం నేర్చుకోవాలి నాకు సంగీతం వచ్చు నేను నేర్పితే మీ సంగీతం వేగవంతం అవుతుంది లేకపోతే మీరు ఏవీ చూస్తూ రేడియో చూస్తూ పక్కన టేప్ రికార్డ్ పెట్టుకుని వీని సాధన చేస్తే ఎప్పటికీ నేర్చుకోండి నేర్చుకుంటారు కానీ ఒక గురువు సహాయం దొరికిందనుకోండి మీ యొక్క నేర్చుకోవడం అనేది వేగవంతం అవుతుంది లాగా కనుక మన పురోగమనాన్ని జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతం కాలేజ్కి స్కూల్కి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు ఇంట్లో చెప్పచ్చు కదా తల్లిదండ్రు చెప్పచ్చు కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళ పురోగమనము వేగవంతమవుతుంది చూశారా కనుక ధ్యానం చేసామనుకోండి మన పురోగమనము వేగవంతం అవుతుంది అంటే నర్త నరక వెళ్ళేది ఫ్లయింగ్ లో గరుడు గమనంలో వెళ్తాం నత్త నడక కాస్త గరుడు గమనం అవుతుంది ధ్యానము చేస్తే యోగ సిద్ధాంతం ధ్యాన యోగము చూసారా మీ చిన్నప్పుడే భగవద్గీత చదివాలనుకోండి అసలు సంగతి తెలిసిపోతుంది మీ జీవితము గరుడు గమనం అవుతుంది లేదా నత్త నడక చిన్నప్పుడే భగవద్గీత చదవాలి చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలి ఆధ్యాత్మిక విద్య చిన్నప్పుడే శుభస్య శీక్రం ఆలస్యం అమృతం విషయం ఎస్టిచ్ టైం సేవ్స్ నైన్ చూసారా కనుక వేగవంతం చేసుకోవడమే ఐదవ సిద్ధాంతం యోగ సిద్ధాంతం అసలు ధ్యానంలో వచ్చిన తర్వాతే యోగంలో వచ్చిన తర్వాతే ఈ మొట్టమొదటి సిద్ధాంతాలన్నీ తెలుసుకునేది మానవుడు అంతవరకు తెలుసుకోడు అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మని తెలియదు ఎన్నో జన్మలు ఎత్తినా తను ఎత్తాడని తెలీదు తన నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవరో దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు పోలోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు యోగి అయిన తర్వాత యోగ సిద్ధాంతాలను అడుగడిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు తొలిసారిగా మానవుడు అప్పుడుగా జీవిస్తాడు అందుకే యోగివిక నాయన అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫస్ట్ యోగివిక యోగ సిద్ధాంతంలో అడుగుపెట్టి అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపిస్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళ జీవితం వేగవంతం చేస్తున్నారు ధ్యానంకు పూర్వము నత్త నడక ధ్యానంకు పశ్చాత్ గరుడగమనం విహంగ మార్గం హంస అంటే శ్వాస మనల్ని విహింగ మార్గంలో పై నింపజేస్తుంది స్పీడ్ బై ఎయిర్ నాట్ బై రోడ్ చూశారా కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి మనసుని కంట్రోల్ చేసుకుంటే మనసుని శూన్యం చేసుకుంటే శ్వాస అనుసంధానం ద్వారా శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిబడి మన దివ్యశేషు ఉత్తేజితమై అన్నీ చూస్తాం ఆత్మ అని తెలుసుకుంటాం పునర్జన్మలు అని తెలుసుకుంటాం కర్మ సిద్ధాంతం అని తెలుసుకుంటాం పురోగమ సిద్ధాంతం అని తెలుసుకుంటాం ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగా యోగి అయినప్పుడు మిత్రులారా అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరినీ యోగులుగా చేయడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లు పుట్టారు వీళ్ళంతా విముక్తాత్మలు శైశవాత్మ స్థితి దాటి బాలాత్మ స్థితి దాటి యువాత్మస్థితి దాటి ప్రౌణాత్మస్థితి దాటి వృద్ధాత్మస్థితి దాటి విముక్తాత్మలు అయిపోయిన వాళ్ళు మళ్లీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ జ్ఞానబోధ ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం వచ్చిన వాళ్లే న్యూ ఏజ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ సంగీత విద్యని అభ్యసింపచేసే మాస్టర్ ఎలా ఉంటాడో కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో క్రికెట్ నేర్పించే కోచ్ ఎలా ఉంటాడో ఆత్మవిద్య ధ్యాన విద్య నేర్పించే కోచ్లే పిరమిడి మాస్టర్ ఇది ప్రప్రథమైన విద్య దుఃఖం నుంచి బయటపడేసే విద్య మన శక్తిని చిలువలు పలువలుగా మనం అభివృద్ధి పరుచుకునే విద్య శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మనం తీసుకొచ్చే విద్య మనసును అశాంతి నుంచి శాంతి వైపు తీసుకొచ్చే విద్య బుద్ధిని మా బుద్ది మాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకొచ్చే విద్య ఆత్మానుభవాన్ని కలిగించే విద్య వసుధైక కుటుంబకాన్ని స్థాపన చేసే విద్య అందరూ కలిసి ఉండి సర్వ మతాలు సర్వ జాతులు సర్వ కులాలు సర్వ తెగలు అందరూ ఏకమయ్యే ఒక గొడవ వచ్చే అందరిని తీసుకొచ్చే విద్య ఆత్మ విద్య ధ్యాన విద్య మై డియర్ ఫ్రెండ్స్ కనుక చూశారా ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలు తెలుసుకుంటున్నాం ఆత్మసిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము కర్మసిద్ధాంతము పురోగమన సిద్ధాంతం యోగ సిద్ధాంతం తస్మాత్ యోగీభవ అర్జున అర్జునా యోగివి కాయనా సర్వధర్మాన్ పరిత్య మామేకం క్షణముల్య నీ అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు తెలుసుకో నీశరుడు నువ్వు కోరు మామ్ అంటే తన్ను తాను కృష్ణుడు అంత అర్థం అక్కడ అది ఫస్ట్ చేయవలసింది నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం అందరూ రమణమాచ దగ్గరికి వెళ్లేవారు ఆయన అనేవారు నీ గురించి నువ్వు తెలుసుకున్నావా అయ్యా నువ్వు శరీరంగా ఆత్మాన్ని ప్రబోధించడం కోసమే ఆయన పుట్టాడు మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్ కొండ మీద కూర్చునేవాళ్లు కాదు పిరమిడ్ మాస్టర్స్ ఇంటింటికి తిరిగేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధ్యాన చేసి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి నీ జన్మను నువ్వు తెలుసుకోవాలి నీ కర్మను నువ్వు నీ పురోగము నువ్వు వేగవంతం చేసుకోవాలి అనేకానేక సిద్ధాంతంలోకి అడుబెడాలి ఆరవ సిద్ధాంతం మిత్రుల ద్వారా సిద్ధాంతం ఏం తెలుసుకుంటాము యోగి అయినప్పుడు పరమ యోగి అయినప్పుడు యోగి అయినప్పుడు ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాము పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాము కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము పురోగమ సిద్ధాంతం తెలుసుకుంటాము యోగులమవుతాము దుఃఖరాయిత్యం సంపాదిస్తాము తర్వాత పరమయోగేశ్వరం అయినప్పుడు అనేకానేక సిద్ధాంతం తెలుసుకుంటాము చివరి సిద్ధాంతం ఈ అనేకానేక సిద్ధాంతం ముఖ్యంగా వర్ధమాన మహావీరుడు యొక్క ప్రబోధాల్లో విశేషంగా కనపడుతుంది ఆ పదాన్ని తీసుకొచ్చింది ఆయన వర్ధమాన మహావీరుడు అంటే ఏమిటి ఓ అబ్బా ఎన్ని లోకాలు ఉన్నాయా సృష్టిలో అంటే కోటాను కోట లోకాలు ఎన్ని గ్యాలక్సీస్ ఎన్ని సూర్య మండలాలు ఒక్కొక్క సూర్యకి ఎన్ని గ్రహాలు లెక్కలేనివి ఇన్ యూమరబుల్ ఇన్ఫినిటీ అనేకానేక అంటే ఇన్ఫినిటీ ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయంటే అనేకానేకం చిత్ర విచిత్రం ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ ఏ పనులు చేయొచ్చే సృష్టి అంటాడు ఏదైనా చేయొచ్చు అనేకానేకాలు ఇన్ఫినిటీ కనుక ఆ యొక్క అనేకానేకలో చేతాము యోగేశ్వరుడు అనేకానేక సిద్ధాంతం ఇన్ఫినిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిట్ ఎన్ని లోకాలున్నాయో ఇన్ఫినిటీ ఎంత మందికి నువ్వు హార్మ్ చేయొచ్చు ఇన్ఫినిటీ ఎంతమందికి నువ్వు హెల్ప్ చేయొచ్చు ఇన్ఫినిటీ ఎంత పుణ్య మూటగట్టుకోవచ్చు ఇన్ఫినిటీ ఎంత పాప ముటగట్టుకోవచ్చు ఇన్ఫినిటీ ఏదన్నా ఏదైనా చేసుకోవచ్చు ఇన్ఫినిటీ ఎంత మందిని ఆత్మజ్ఞానం చేయవచ్చు ఇన్ఫినిటీ ఎంత ఆనందం అనుభవించవచ్చు ఇన్ఫినిటీ ఎన్ని కొత్త లోకాలను నువ్వు సృష్టించవచ్చు ఇన్ఫినిటీ ఒకసారి దేవతలందరూ ధ్యానం చేసి తమ తమ సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాన్ని తీసి శివుడి దగ్గరికి వెళ్లారట ఆయన తన కారణ శరీరంతో మహాకారణ శరీరంతో ధ్యానం చేస్తున్నాడు వీళ్ళందరూ వెళ్ళి కాసేపు కూర్చున్నారు అక్కడ కాసేపటి పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఏమిటయ్యా అందరూ ఎక్కడ వచ్చారు అంటే స్వామి మేము ఎంతో కష్టపడి మా యొక్క సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలు మహాకారణ శరీరాలు తీసి మీ దగ్గరకు వచ్చాము మీరే అల్టిమేట్ కదా మీరెందుకు ధ్యానం చేస్తున్నారంటే మీకు నాకు ఎంత తేడాంతో నాకు అంత తేడా ఉంటాయో ఎంతో మంది ఉన్నారు ఎన్నో చూడాలి నేను నాకు ఎంతో ఉన్నారు పైన అనేకానేకం అన్నాడు పరమశివుడు చూశారా ఎప్పుడు కూడాను తాటిని తేవాడి తల తన్నేవాడు మరొకటి ఉంటాడు ఎప్పుడు పరమయోగేశ్వరమై అనేకానేక సిద్ధాంతంతో ప్రవేశించినప్పుడు ఎంత అనంతానందము బ్రహ్మానందం అది అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి ఈ శైశవాత్మ పూర్ణాత్మ అయిపోయి ఉంటుంది ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తి మా ముపేత కౌంతేయ పునర్జన్మ విద్యతే కనుక అనేక అనేక సిద్ధాంతానికి వచ్చేసిన తర్వాత అనుభవపూర్వకంగా ఇంకా పునర్జన్మ లేదు కనుక యోగి కానివాడు యోగి కావాలే యోగి అయినవాడు యోగేశ్వరుడు అయి తీరుతాడు యోగేశ్వరుడు అయినప్పుడు పునర్జన్మ లేదు చూశారా యేసుక్రీస్తు యోగేశ్వరుడు వర్ధమాన్ మహావీరుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు వాల్మీకి యోగేశ్వరుడు గౌతమ బుద్ధుడు యోగేశ్వరుడు మనం కూడా యోగేశ్వరులము కావాలి తినడానికి పడుకోడానికి పుట్టాం ఏమిటి ఈ చొక్కా వేసుకోవడం కోసం పుట్టామేమిటి తినాలి పడుకోవాలి చొక్కా వేసుకోవాలి కానీ కానీ వీటి కోసం పుట్టాలి యోగేశ్వరుడు కావడం కోసం పుట్టాం మనం కానుక ఆ మిత్రులారా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలో తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాము ఆరు సిద్ధాంతాలు ఆరు సత్యాలు ఆరు అవగాహనలు ఆరు ప్రతిపాదనలు మనం శరీరం కాదు ఆత్మ ఆత్మ సిద్ధాంతం ఈ యొక్క జన్మే కాదు ఎన్నో జన్మలు తీసుకున్నాం ఎంతో మంది భార్యలతో కూడు ఉన్నాం ఎంతో మంది భర్తలతో కూడున్నాం ఎన్నో ఆడ శరీరాలు ధరించాం ఎన్నో మగ శరీరాలు ధరించాం ఎంతో మంది పుట్టించాం ఎంతో మందికి పట్టాం పునర్జన్మ సిద్ధాంతం ఎన్నో కర్మలు చేశాం రాజుగా పుట్టాము జమీందారుగా ఉన్నాం పేదగా ఉన్నాం కాంట్రాక్టర్గా ఉన్నాం కుమ్మరవాడిగా ఉన్నాం కమ్మరవాడిగా ఉన్నాం హాలికడుగా ఉన్నాం వ్యాపారవేత్తగా ఉన్నాం రాజకీయవేత్తగా ఉన్నాం సకల కర్మలు చేశాం చూసారా కర్మ సిద్ధాంతం ఎప్పుడు పురోగమనమే ప్రతి జన్మ ప్రతి కర్మ పురోగమనమే పురోగమన సిద్ధాంతం ఎన్నో జన్మల్లో ధ్యానం చేసే ఇక్కడికి వచ్చాం గౌతమ బుద్ధుడు అంత ముందు జన్మల కిందటే హరిహంతుడు తర్వాత బోధిసత్తుడు తర్వాత బుద్ధుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎన్నో జన్మల కింద ధ్యానం చేసి వచ్చిన వాళ్లే కనుకనే ముట్టుకోగానే భూ పుట్టంగానే పరమళమైనట్టు పిరమిడ్ మాస్టర్ని ముట్టుకోగానే బుద్ధుడవుతున్నాడు గ్రామ గ్రామాలు తిరిగి ధ్యాన బోధన ధ్యాన ప్రచారం చేస్తున్నాడు పిరమిడ్ మాస్టర్ చూశారా అంటే ఎంతో జన్మల అయిన వాడు యోగ సిద్ధాంతము అనేకానేక సిద్ధాంతం కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యాని అయి యోగి అయి ఋషి అయి మహర్షి అయి బ్రహ్మర్షి అవుతాం యోగి ఇది ధ్యాని ఇది యోగి ఇది ఋషి ఇది రాజర్షి ఇది బ్రహ్మర్షి యోగి అయినప్పుడు దుఃఖం నుంచి బయటకు వస్తాడు ఋషి అయినప్పుడు దివ్య చక్షు ఉందని తెలుసుకుంటాడు మహర్షి అయినప్పుడు తన జన్మదన్ని తాను చూసుకుంటాడు బ్రహ్మర్షి అయినప్పుడు అనేక అనేక సిద్ధాంతాల్లో ప్రవేశిస్తాడు సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాడు బ్రహ్మర్షి యోగేశ్వరుడు ఇక్కడ యోగి అయ్యాడు ఇక్కడ యోగేశ్వరుడు ధ్యాని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి చూశారా యోగివి కాన అభ్యాసం చేసేవాడు యోగి అవుతాడు యోగి అయినవాడు ఋషి అవుతాడు ఋషి అయిన వాడు రాజర్షి అవుతాడు రాజర్షి అయినవాడు బ్రహ్మర్షి అవుతాడు మిత్రుధారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ఆరు సిద్ధాంతాలు తెలుసుకున్నాం చేద్దాం యోగి అవుదాం ఋషి అవుదాం రాజర్షి అవుదాం బ్రహ్మర్షి అవుదాం ఈశ్వరుడు అవుదాం అందరికీ నమస్కారం సకల మానవాళి ధ్యాన ప్రపంచంలో ప్రవేశించే సకల మానవాళి మానవాలి అంతా కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞు కావాలి